వా గణపతి గుంహవామే కవిం కదీనాపమే రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణన్మూ సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా అర్జున ఉచం బ్రహ్మ పరం ధామా పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవజం విభు आहुस्वा मृषय सर्वे देवस्था अशि देवो्या सह स्वय ब्रवीशि रुक श्लोका कलतेक्यं पूर्ति का नहीं। ఒక పన్నెండో శ్లోకంలో రెండవ పా రెండవ లైన్ ఉంది కదా దాన్ని పదమూడవ శ్లోకంలో ఉండే ఆహు అని దాంతో కలిపి అన్వయించ మంచిది అర్జునుడు అడుగుతున్నాడు సరే శ్రీకృష్ణుడు ఆ భక్తి యొక్క విశేషాన్ని చెప్పాడు మత్స్యత్తామద్గత ప్రాణాహ భక్తుల యొక్క లక్షణాన్ని చెప్పి ఆ భక్తులు పొందేటువంటి మోక్షము అనే పరమ పదాన్ని గురించి కూడా చెప్పి నేను జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాను అని చెప్పాడు ఇప్పుడు ఈశ్వరుడికి మన మీద అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహం కలగడంలో సందేహమేం కానీ అనుగ్రహం కలిగినప్పుడు డబడబడబా రూపాయి లేకపోతే బంగారు పునాణాలు పడిపోతాయనో లేకపోతే ఎవరిలో తీసుకొచ్చి లాటరీ తగులుతుందనో ఇటువంటి పిచ్చి ఉండదు ఇదంతా కూడా జనుల యొక్క ఒక ఊహాకల్పన తప్ప దాంట్లో వాస్తవికత అయినా ఉండదు అది అనుగ్రహం కూడా కాదు వాడు పడి కూడా రూపాయలు పడుతూ అనుకోండి అది అనుగ్రహం కాదు చెడిపోతాడు కష్టపడి సంపాదించుకుంటే బాగుపడతాడు కానీ ఏ కష్టమో పడక్కర్లేకుండా ఓ మూట పడిపోతే ఇంట్లో వచ్చి వాడు ఎందుకు పనికి రాకుండా కాబట్టి దాన్ని ఈశ్వరానుగ్రహం అని అన్నారు కాబట్టి ఈశ్వరానుగ్రహం అనేది ఎలా ఉంటుందంటే మన బుద్ధిలో మంచి సంకల్పములు కలుగుతాయి అది ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి నిదర్శనం చిహ్నం అది మంచి సంకల్పాలు కలుగుతాయి తర్వాత పది మందికి ఉపయోగపడే విధంగా వర్షాకాలం వచ్చినప్పుడు మంచిగా వానలు పడ్డాయి ఈశ్వరుని యొక్క కృప బాగు పంటలు బాగా పండేవి ఇదిగో ఇది ఈశ్వరుని కృప అలా ఈశ్వరుని కృప అంతేగాని మేమేమో నేనవకాలు కొనుక్కున్నాము కాబట్టి ఈశ్వరుని కృప అలా ఉండదు సో ఎనివే ఆయన శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నేను వీరిని అనుగ్రహిస్తాను ఎలా అనుగ్రహిస్తాను అంటే వారి హృదయంలో నేను ప్రకటమవుతాను ఆత్మరూపంగా వాళ్ళ హృదయంలో గూడు కట్టుకుని ఉన్న చీకటిని నేను ప్రకాశించే జ్ఞానమనే దీపమును వెలిగించి పోగొడతాను అని సో కాబట్టి ఆ దీంట్లో తెలుసుకోవాల్సినవి రెండు ఈ రెండేమీ ప్రధానమైన అంశాలు కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి ఒకటి ఈశ్వరుని యొక్క పరిభాష స్పష్టంగా తెలుసుకోవాలి ఈశ్వరుడు ఉంటే డు అని అన్నాం డూ మూ ఊ ప్రత్యయం ఈశ్వరుడు డు అనకపోతే ఏమనాలి మూ అనాలి కాదు అయితే ఊ అది ఫిట్ కాదు లూ అసలే పెట్టు కాదు లూ బహువచనం ఇంకా గత్యంతనం లేదు కాబట్టి డూ పెట్టారు అక్కడ ఈశ్వరుడు డూ అన్నంత మాత్రాన ఓ పెద్ద ఆయన అక్కడ నిలబడి ఉంటాడని అలాగా అనుకోకూడదు ఒక పెద్ద అక్కడ నిలబడి ఉండడం అనేది అది దాన్ని ప్రతిరూపోపాసన అని అంటారు ప్రతీకోపాసన ప్రతి రూపోసన నిజానోపాసన అని అనేక రకాలుగా ఉన్నాయి ప్రతీకోపాసన అంటే సాలగ్రామ శిలాయాం విష్ణు బుద్ధి సాలగ్రామ శిల అది ఇలాగా ఒక కొడుగుడు ఆకారంలో ఉంటుంది చిన్నది దానిని అక్కడ ఎదుర్కొండగా ఓ పీఠంలో పెట్టి ఇగో ఇదే విష్ణువు అని మీరు భావన చేస్తారు అలా భావన చేసి ఉపాసన చేస్తారు ఉపాసన అంటే పూజ చేస్తారు భావనని బట్టి పూజ చేస్తారు సో ఆ విధంగా ఒకనొక రాతి ముక్కలు దాన్ని ఈశ్వరుడుగా భావన చేయుక దానికి ప్రతీక ఉపాసన అని పేరు ప్రతి రూపోసన రూపం రూపం ప్రతి రూప బభూవ అని వచ్చింది ప్రతి అంటే రాముడిదో కృష్ణుడిదో రేఖా చిత్రాన్ని ఒకదాన్ని గీసి దాన్ని ఫోటో కట్టుకుని దాన్ని ఉపాసన చేస్తారు ఒకవేళ రేఖా చిత్రమే శిలా విగ్రహం కూడా కావచ్చు అది కూడా ప్రతీకోపాసన కాదు ప్రతి రూపోసనే అవుతుంది మీరు ముక్కు చెవులు కాళ్ళు చేతులు పెట్టారంటే అది ప్రతి రూప ఉపాసన అవుతుంది ప్రతీక కాదు ప్రతీక ఇదే సాలగ్రామ శిల అదే ప్రతీక అలా శివలింగం ప్రతీక రూపం ఉండదు దానికి దాని గున్ను మనం విష్ణువుని భావన చేస్తాం అంతే లేకపోతే భావన చేస్తాం దానిని ప్రతీకోపాసన ఈ రూపం ఒకటి పెట్టి అంటే చేతులు కాళ్ళు ముక్కు కనులు అలాగ రూపం పెట్టి రేఖాచిత్ర రూపంగా కానీ లేక శిలా ప్రతిమ రూపంగా కానీ మనం దాన్ని ఒక పీఠం మీద ప్రతిష్ఠించి మనం ఉపాసన చేసినట్లయితే దానిని ప్రతి రూప ఉపాసన అంటాడు ఆ రూపము కేవలము ఉపాసన కోసం మహర్షుడు మనకు అనుగ్రహించిన రూపం ఈశ్వరుడు అదే రూపంతో అలా పూజ్య స్వామీజీ చెప్పినట్టుగా అలా డ్రెస్అప్ అయిపోయి నిలబడి ఉంటాడని కాదు కాబట్టి అది ఉరికే ఉపాసన చేయడం కోసమే మెడిటేషన్ చేబడింది అది ప్రతిరూప ఉపాసన మూడవది నిదాన ఉపాసన నిదాన ఉపాసన అంటే శబ్దాన్ని తీసుకుని మనస్సులో ఆ శబ్దమునే ఈశ్వరునిగా భావన చేయుట ఇప్పుడు ఓం ఉందనుకోండి ఆ శబ్దం ఓం అనేది ఒక శబ్దం కంఠం నుంచి ప్రారంభమై పెదవుల ద్వారా ముక్కు ద్వారా వచ్చే ఒకనొక సౌండ్ ఓం ఈ సౌండ్ ఎందు మీరు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు కాబట్టి ఈశ్వరుడు అంటే ఒక తత్వము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అని ఉందనుకోండి ఎలక్ట్రిసిటీ అంటే అది ఒక తత్వం ఒక ప్రిన్సిపల్ అది అంతేగాని ఎలక్ట్రిసిటీ అంటే మిస్టర్ ఎలక్ట్రిసిటీడు ఎలక్ట్రిసిటీ వాడు అనేవాడు ఒకడు అక్కడ అలా కూర్చొని ఉంటాడని కాదు అలాగే వాడు కూర్చొని ఉండడు ఎలక్ట్రిసిటీ వాడు ఒకడు కూర్చుని ఉంటాడా కూర్చుని ఉండడు కాబట్టి ఒక తత్వం సో పృథివీ పృథివీ అంటే ఒక ఆవిడ పట్టుపంచి కట్టు పట్టు చేరి కట్టుకుని నిలబడి ఉంటుందనా పృథివీ అంటే కాదు ఒక తత్వం మనం నడిచేది అది పృథివీ అలాగే వాయువు అంటే ఒక కిరీటం ఒకటి పెట్టుకుని పట్టుపంచి ఒకటి కట్టుకుని ఒక ఆయన నిలబడి ఉంటాడనా కాదు ఒక తత్వం సో ఈ విధంగా అనేది ఒక తత్వము మరి తత్వము ఈశ్వరుడు తత్వం అయితే తత్వము అంటే ఇంకా ఆకారం లేని దానికే తత్వము పేరు మరి ఈ ఆకారము ఏమిటంటే ఇది ఇప్పుడు మీకు మనం చేశాను నేను ఇవన్నీ కూడా ఉపాసన కోసం ఉద్దేశించబడినది అది నెంబర్ వన్ ఈశ్వరుని యొక్క పరిభాష మనకి బాగా తెలుసుకుంటారు ఒక రూపము అంటే ఒక స్థానానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది రూపము అంటే తత్వము అంటే అదే తత్వము యొక్క మహిమ అది ఒక స్థానానికి ఫిక్స్ అయి ఉండదు అంతటా ఉంటుంది దాని మహిమ సర్వవ్యాపకమై ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకమైన ఒక తత్వము కాబట్టి ఈశ్వరుని యొక్క పరిభాష స్పష్టంగా మనం గ్రహించాల్సి ఉంటుంది రెండవది ఈశ్వరుని అనుగ్రహము ఏ రూపంగా ఉంటుంది ఈశ్వరుని యొక్క భక్తి ఏ విధంగా చేయాలి మనం చూసాం మద్గత మద్గత ప్రాణాహ ఇత్యాది తర్వాత ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది జ్ఞాన రూపంగా ఉంటుంది అని ఇవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకుని ఉండాలి గీత విద్యార్థులు కనుక లోకంలో ఒక ప్రవాహం పోతూ ఉంటుంది ఆ ప్రవాహాన్ని గురించి మనం మనం దాని గురించి మనం కూడా దాంట్లో జాయిన్ అయిపోతే మీరు గీత విద్యార్థులు ఎవరు గతానుగతికో లోక అలాగని ఆ ప్రవాహాన్ని మనం విమర్శించటం కూడా అక్కర్లా మనం అలా తెలుసుకుని ఉండాలి కాబట్టి ఈ మూడు అంశములు మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉందిట ఇది ఇంతవరకు ఈ అధ్యాయంలో గడచిన టాపిక్ యొక్క లక్షణం శ్రీకృష్ణుడు ఆ విధంగా దాన్ని వివరించి చెప్పినారు ఇప్పుడు దీని మీద అర్జునుని యొక్క ప్రశ్న అర్జున ఉవాచ ఆయన ఏమనుకున్నాడంటే పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ భవాన్ అంటే మీరు ఎవరి నీవు మర్యాదగా పిలిచేప్పుడు భవాన్ అనే పదాన్ని వాడతారు తాము హే శ్రీకృష్ణ నీవు పరం బ్రహ్మ నీవు పరబ్రహ్మవు అని అంటున్నాడు సో ఇప్పుడు పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ గురించి శ్రీకృష్ణుడు ఇంతకు ముందు తొమ్మిదో అధ్యాయంలో విస్తారంగా వర్ణించాడు సో మత్స్థాని సర్వభూతాన్ని ఇత్యాది సో సర్వ జగత్తునకు అధిష్టానమై ఉండే ఆ పరమాత్మ చైతన్యము పరబ్రహ్మ ఆ పరబ్రహ్మని శ్రీకృష్ణుడు ఎవరిలో తొమ్మిదవ ధ్యానంలోనూ అక్కడ అనేక సందర్భాల్లో వర్ణించి ఉన్నాడు సో నీవు వర్ణించినావే పరంబ్రహ్మ అది నీవే నీవు ఏ వర్ణించావో అది నీవే ఓ రాజుగారు రాజంటే ఏమిటి రాజుకుండే పవర్స్ ఎలా ఉంటాయి అవన్నీ చెప్పాడు చెప్తే విన్నవాడు అయ్యా ఆ రాజుగారు నీవే అన్నట్లుగా పర బ్రహ్మ భవాన్ ఇప్పుడు మీరు పరమాత్మని ఆ పరమేశ్వరుణ్ణి మీరు ఏ విధంగా దర్శిస్తున్నారు ఏ విధంగా భావన చేస్తున్నారు అనే దానిని బట్టి పదప్రయోగం ఉంటుంది ఇప్పుడు ఈ జగత్తుని జగత్తున ఈశ్వరుడు కారణము జగత్ కారణము అని చెప్పే సందర్భంలో PARAM పరం బ్రహ్మ అని అంటారు ఆ పద ప్రయోగం ఆ విధంగా ఉంటుంది సో ఈ జగత్తును మీరు చూసినట్లయితే జగత్తు సాధారణంగా నామరూపాత్మకంగా మనకి గోచరిస్తూ ఉంటుంది మనం tote తీరు నామరూపాలతోటే చూస్తాం మనం కానీ అన్ని సందర్భాల్లో నామరూపాలతోటే చూడనక్కర్లా సో నామరూపాలు మనస్సు పెరుగుతుంది మనస్సు పెట్టుకున్నటువంటి ఒక పేరు నామము ఒక రూపము ఒక నామము ఇది మనస్సు యొక్క మూమెంట్ మైండ్ యొక్క మూమెంట్ మీరు మైండ్ యొక్క మూమెంట్ని అరెస్ట్ చేయగలిగితే అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ నామరూపాలు అవి పక్కకు పోతాయి ఆ తత్వం ఇప్పుడు మనిషి కనపడ్డాడనుకోండి వీడు మనిషిని చూడగానే వీడు మనిషి అని తెలియడానికి మనస్సు కన్ను చాలులు కానీ అదే మనస్సు యొక్క కొద్దిపాటి మనస్సు చాలు తనతో పాటుగా ఒకంత మనస్సు చాలు అయితే వీడు ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఏ కులం వాడు ఏ మతం వాడు ఇదంతా తెలియాలంటే బాగా మనస్సు బాగా లోతుగా కావాల్సి ఉంటుంది వీడికి ఎలా తెలిసిందా కాబట్టి చూడగానే హ్యూమన్ మనిషి కాబట్టి వీడి కులం ఏమిటన్నారు అనుకున్నప్పుడే మనస్సు బాగా ప్రవేశించింది అనమాట సో అదేవిధంగా దేనినైనా చూడగానే ఇమీడియట్గా మనస్సు యొక్క మూమెంట్ బాగా లోతుగా బలంగా ఆరంభం కాకముందు మీరు దేనిని తెలుసుకుంటూ ఉంటారో అది సత్ ఉనికి మీరు కన్నుతోటి కంటే చెవి చేతితోటి స్పర్శతోటి దీన్ని మీరు బాగా గ్రహించగలుగుతారు కన్నుతో కూడా తెలుసుకోవచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి దృష్టాంతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కన్ను నేను సస్పెండ్ చేశాను కళ్ళు మూసుకున్నాను మూసుకుని ఇలా ఇలా టచ్ చేశాను టచ్ చేస్తే ఇది సోనీ కంపెనీ వాళ్ళ టేపరి అది కన్నుతో తెలుస్తుంది కదా టచ్ చేస్తే ఇక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది చూసారా దాన్ని దాన్ని ఏమంటారంటే సెన్సింగ్ అంటే తెలుస్తుంది ఒక ఇంద్రియం ద్వారా తెలుసుకోవడం ఇంద్రియ గోచరం అవుతూ ఉంటుంది ఏమిటవుతుంది ఇంద్రియ గోచరము సోనీ కంపెనీ చేపరికార్థన కాదు ఉంది ఉంది ఉంది ఉంది ఉంది అలాగా అది ఇంద్రియ గోచరమై కన్నుతో కూడా అలాగే అవుతుంది ఉంది అవుతుంది కానీ కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ మనస్సు వేగంగా మూవ్ అవుతుంది దాంతో ఈ ఉంది అని మీరు గుర్తించి లోపల ఆ ఉంది అనే దాన్ని తప్పేసి నామరూపాలు వచ్చేస్తాయి కాబట్టి మీరేమనుకుంటారు నామరూపాలే సత్యం అవుతుంది నామరూపాలు సత్యం కాదు ఉంది అన్నది సత్యం ఉనికి సత్యం ఉండుట సత్యం ఆ ఉండుట అనే దానికి మనస్సు పెట్టుకున్నటువంటి ముద్దు పేరు దానికి ఒక రూపము ఓ పేరు ఇది నామరూపం వ్యవస్థ అదంతా కూడా మనస్సు చేత కల్పితమై మనస్సు కనుక లేకపోతే నామరూపాలు ఉండవు ఇండివిజువల్గా ఉంటుంది నామరూపాలు మాత్రం ఉండవు నామరూపాలు ఉండాలి మైండ్ యొక్క మూమెంట్ బాగా రావాలి మైండ్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మైండ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏ సంస్కారాలని ప్రోగు చేసుకుని పెట్టుకున్నారో ఇంప్రెషన్స్ ని ప్రోగు చేసుకు పెట్టుకున్నారో మైండ్ అని పేరు మైండ్ అంటే డిక్షనరీ లాంటిది డిక్షనరీ అంటే ఏంటి ఆ భాషలో ఆ సమాజంలో వాడుకులో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాటన్నింటినీ క్రోడీకరించి ఒక వరసలో రాసుకుంటూ పోతే దాన్ని డిక్షనరీ అంటారు మీ మైండ్ కూడా అంతే మీ అనుభవంలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే మీరు మీ జీవిత కాలంలో చూసి ఉన్నారో అవన్నీ మనస్సులో అవి ప్రింట్ అయి ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే దేనిని చూసిన ఈ మనస్సులో ఉండే సంస్కారాలను ఆ వస్తువుపై ఆరోపించి ఆ విధంగా నామరూపాలని అంటగట్టి చూస్తూ ఉంటారు మీరు నామరూపాలని అంటగట్టకుండా అంటే మైండ్ యొక్క మూమెంట్ని ఒకంత అరెస్ట్ చేసి మీరు చూడగలిగితే మీకు దర్శనమిచ్చేది మీకు అనుభవానికి వచ్చేది మీకు సట్ సత్ అనుభవానికి అంటే మీకు అనార్థం అవుతుందండి అని చెప్పి అయితే సాయంకాలం పూట ఏదో ఉపన్యాసం విందామని వస్తే ఇలాగే హింస పెట్టేస్తున్నాడు ఏమిటి అనిపిస్తుంది ఓకే కొంచెం ఓపిక పెట్టండి ఎందుకంటే పురాణ ప్రవచనానికి అలవాటు పడి ఉంటారు జనం ఇక మీకు విషయం మీరు కాదు జనం మాత్రమే చెప్తాం అయితే అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తూ అవుతుంది ఎనీవే కాబట్టి ఈ నామరూపాల గురించి అంత కంగారు పడిపోకండి కంగారు పడుకోకుండగా ఇప్పుడు ఏదైనా ఒక ఆభరణం చూశారనుకోండి దాన్ని కంటితో చూసి నెక్లెస్ అనే చేయడానికి కంగారు ఏం లేదు నెక్లెస్ అని అలాగో నెక్లెస్ అనేది నామరూపాలు తప్ప వేరే ఏం కాదు అది నెక్లెస్ అనే మైండ్ యొక్క మూమెంట్ రావడానికి ముందు కూడా అది ఏమిటి అంటే బంగారం అన్నట్టుగా దృష్టాంతం అన్నట్టుగా మనస్సు యొక్క మూమెంట్ వచ్చి నామరూపాలన్నీ ఆరోపించడానికి పూర్వంలో ఒక్క అరక్షణం ముందు లెక్క కూడా వేగంగా అయిపోతుంది ఒక అరక్షణం ముందు నామరూపాలు రావడానికి ముందు ఒక అరక్షణం పూర్వం మీకు అనుభవానికి వచ్చేది సతే కాబట్టి ఈ సృష్టిలో ఉండే సర్వము సద్రూపంగా మాత్రమే మనకు అనుభవానికి వస్తుంది సర్వము ప్రాణం గలది అంత సతే ఇది ఎలాగంటే బంగారపు ఆభరణాల షాపులో ప్రవేశించి చెవుకు పెట్టుకునేది మొక్కుకు పెట్టుకునేది కాళ్ళకు పెట్టుకునేది చేతులకు పెట్టుకునేది మెడకు పెట్టుకునేది నెట్టికి పెట్టుకునేది ఎక్కడ పెట్టుకునే ఆభరణమైనా కూడా అదంతా బంగారం తప్ప ఇంకా వేరే కాదు అన్నట్లుగా ఈ జగత్తులో ఉండే సర్వము సద్రూపంగా మాత్రమే మనకి అనుభవానికి వస్తుంది సూక్ష్మ చూడగలిగితే మేము సూక్ష్మబుద్ధితో చూడము మేము స్థూలంగానే చూస్తాము అని మీరు విధించి నేను హెల్ప్ చేయలేను మీకు నామరూపాలే అనుభవానికి సో ఈ నామరూపాలకి మూలంలో సూక్ష్మంగా మీరు దర్శించగలిగితే అక్కడ సత్ ఉంటుంది ప్రతిదీ సతే ఆయన సతే ఈయన సతే ఈయన సతే ఈయన సతే అందరూ సత్తే సత్తు తప్ప ఇంకా సత్తు కానిది ఏది లేదు సృష్టిలో ఈ విధంగా అనేక నామరూపాలలో గోచరించే ఈ సత్తుల యొక్క సమాహారం అంతా కూడా ఏ అఖండ సత్ అఖండ అంటే ముక్కలు ముక్కలు కానిది ఇవన్నీ మరి ముక్కలు ముక్కలుగా మీకు భాషిస్తున్నాయిగా ఈయన సతే ఈయనా సతే ఈయనా సతే ఈయనా సతే అంటే మీకు అప్పటికే ముక్కలు ముక్కలుగా భాషించిందిగా అనడానికి సత్త అని ఆ సత్తే మీకు వేరువేరు మొక్కలు ఖండఖండాలుగా భాషించిందిగా ఈ ఖండఖండాలుగా భాషించినటువంటి ఈ సతి ఏదైతే కలదో ఇది ఏ అఖండమైన సత్తు నుండి ప్రకటమైనదో ఆ సత్తునకే పరం బ్రహ్మ అని పేరు అది పరబ్రహ్మ అంటే అర్థం ఆ పరబ్రహ్మవు నీ ఏ హే శ్రీకృష్ణ తెలుసుకుంటే అర్జునుడు ఆ పరబ్రహ్మ తాను కూడా పరబ్రహ్మయే అయితే ముందు నేను పరబ్రహ్మను అని అనేది దానికి ముందు స్టేజ్ ఏమిటంటే నీవు పరబ్రహ్మకు ఇప్పుడు అయ్యా తమరు మహానుభావులు అని ముందు అని ఆ తర్వాత ఆ మహానుభావులు తాను అవ్వచ్చు అవ్వాలి అందుకోసం ఎదరవాడి మహానుభావులు అన్నావు ఉత్పత్తిగా ప్రశంస చేయటం వల్ల ఉపయోగమే ఉంది తమరు గొప్ప దాతలు అని అన్నందుకు తాను ఆ గొప్ప దాత అవ్వచ్చు అలాగే స్వం బ్రహ్మ భవాన్ పరం బ్రహ్మ అని ప్రారంభం చేస్తే ఆ తర్వాత అహం బ్రహ్మ మీలోకి వీడు తేల్తాడు సరైన దారిలో నడిస్తే కాబట్టి భవాన్ పరం బ్రహ్మ అనేదాని పేరు భక్తి అహం పరం బ్రహ్మ అనేదాని పేరు జ్ఞానము భక్తి నుండి జ్ఞానంలోకి మూమెంట్ సో ప్రస్తుతానికి అర్జునుడు భక్తిని ప్రకటిస్తూ ఆ పరబ్రహ్మవు అని అంటాడు తర్వాత పరం ధామ ఇప్పుడు ఈ సకల జగత్తును సద్రూపంగా మీరు దర్శించినప్పుడు ఆ జగత్ కారణము పరబ్రహ్మ అని మనం అనుకున్నాం అయితే సత్తన్నది ఎప్పుడు కూడా ఒక తెలివిలో ప్రకాశించాలి ఇప్పుడు దీపం చీకటి గదిలో ఉన్నారనుకోండి చీకటి గదిలో పది కుండలు ఉన్నా ఐదు కుండలు ఉన్నా ఒకే కుండ ఉన్నా కుండంటే ఏటో అనుకున్నారు ఘటమని మామూలుగా మాకు వేదాంతులకు అలవాటు కుండంటే పరువులు అనుకోండి సో ఎన్ని ఘటాలు ఉన్నప్పటికీ పదున్నా ఐదున్నా రెండున్నా ఒకటి ఉన్నా అసలేకున్నా తేడా మీకు ఏం తెలుస్తుందండి చిమ్మ చీకట్లో ఏం తెలియదు కదా కానీ వెలుతురు రాగానే ఎన్ని ఘటాలు ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది కాబట్టి వెలుగు ఇప్పుడు పది ఘటాలు ఉన్నాయి అని ఆ ఉనికి గొప్పే నేనేం కాదన్నా కానీ పది ఘటాలు ఉన్నాయి అని తెలిపి తెలిపే వెలుగు ముఖ్యమా కదా అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా సద్రూపమే దాంట్లో సందేహం లేదు కానీ ప్రతి సతు కూడా ఘట రూపంగా ఉన్న సతైనా పశురూపంగా ఉన్న సతైనా మనుష్య రూపంగా ఉన్న సత్ అయినా అది తెలియాలి ప్రకాశించాలి ప్రకాశించడం అంటే ఈ ప్రకాశం కాదు నిజానికి ఈ ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసే ప్రకాశం ఒకటి వేరే ఉన్నది ఇంకో జ్యోతి అది తెలివి అనే జ్యోతి ఆ తెలివి అనే జ్యోతిలో ఇంగో ఈ భౌతిక జ్యోతులన్నీ ప్రకాశిస్తాయి ఈ సకల జగత్తు కూడా ప్రకాశిస్తుంది అదిగో ఆ ఆ తెలివి ఆ ఎరుక దానికి ధామ అని పేరు ధామ శబ్ద జ్యోతిం వచన ధామ అనే పదానికి అర్థము జ్యోతి ప్రకాశము అని అర్థం అంటే ప్రకాశము అంటే మరి బాహ్య ప్రకాశము కాదా అంటే ఓ సందర్భంలో బాహ్య ప్రకాశం అయితే అవ్వచ్చు నేను కాదన్నా కానీ బాహ్య ప్రకాశము కూడా ఏ ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది అది తెలివి ఎరుక ఆ ప్రకాశము ధామ అనబడును చూడండి మామూలుగా చార్ధామ్ అంటారు ధామలు నాలుగు నా చార్ధామ్ అని ఎప్పుడైతే మీరు ఈ ధామ అనే పదాన్ని చార్ధాం చార్ధాం చార్ధామ్ అని అలా ప్రారంభిస్తే అది సదరన్ ట్రావెల్స్ వాడి కాయిన్ వర్డ్ అయిపోతుంది సదరన్ ట్రావెల్స్లో ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి చూడండి వాళ్ళకి సంబంధించిన పదం అయి కూర్చుంటుంది ఆ పదాన్ని గురించి ఇంకా వేదాంతంలో వ్యాఖ్యానం చేయాలంటే వీడెవడో మార్చి నుంచో చంద్రమండలం నుంచి వచ్చాడా కనపడతాడు అలా వ్యాఖ్యానం చేసేవాడు ఎందుకంటే ఆ ధామ పదం అంత పాపులర్ అయి కూర్చుంటుంది ధామ అంటే ఇచ్చే కావాలి ఏం టౌను పిలిగిరిమేజ్ టౌన్ అనే ఒక అర్థంలో సమాజంలో బాగా పేరులో ప్రసిద్ధిగా ఉంటుంది కానీ మరి భగవద్గీతలో అలా కాదు పరంధామ అంచేతనే తత్వాన్ని తెలుసుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు ఆ ఊళ్ళో ఉన్నాడు ఆ ఇంకో ఊళ్ళో కూడా ఉన్నాడు అని దేవుణ్ణి ఈ ఊళ్ళకి సిటీస్కి పరిమితం చేసి ఫైనల్గా ఓ లోకంలో ఉన్నాడు అని ఒక లోకానికి దేవుణ్ణి పరిమితం చేసేటువంటి చేసి ఆ విధంగా ఆ ఈశ్వరుడి చుట్టూ ఒక దేశ పరిచ్ఛేదాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం అలా కల్పించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలా ఉందంటే ఈ ఈ ప్రసంగం సూర్యుడు కాశీలో ఉంటాడు రామేశ్వరంలో ఉంటాడు బదరిలో ఉంటాడు తర్వాత సూర్య మండలం కూడా ఉంటాడని చెప్పినట్టుగా ఉంది అక్కడంతా ఉంటాడు నేనేం కాదంటలేదు కానీ మీ ఊళ్ళో కూడా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఉంటుంది మీరు తెలుసుకోగలిగితే మీ కంట్లో కూడా ఉంటుంది అది అలాగే తెలుసుకోవాలి కాబట్టి ఈ సకల జగత్తును ప్రకాశింపజేసే ఆ వెలుగు ఆ తెలివి అది ఏమిటి అంటే చూడండి కేవలం ఉంది తెలివి ధామ దోమలో కూడా ఉంది మనిషిలో ఉంది పశువులో ఉంది పక్షిలో ఉంది ఇవన్నీ ధామలే తెలివి యొక్క ధామలేగా కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ ధామలు పుక్కడ ముక్కలు ముక్కలు ముక్కలై ఉన్నాయి ఖండితములైన ధామలు దోమైనా చేమైనా పశువైనా పక్షి అయినా ఏదైనా మనిషైనా పురుషుడైనా స్త్రీ అయినా దేవత అయినా గంధర్వ కింద రకింపురుష ఇలాగ లిస్ట్ పురాణాల్లో చెప్తారు ఏ ప్రాణి అయినా కూడా ఆ తెలివి ఉండే ధామయే కానీ పరిచ్ఛిన్నమైన ధామ లిమిటెడ్ అల్పమైన ధామలు ముక్కలు ముక్కలు ముక్కలు ధామలు ఇది ఎలా ఉందంటే ఇది పది బల్బులు వెలుగుతున్నాయన్నట్టుంది చిన్న చిన్న బల్బులు పదో ఇరవయో వెలుగుతున్నాయి కానీ ఈ ఇరవై ముప్పై బల్బులు వెలుగుతున్నాయే వీటన్నిటినీ వెలిగింపజేసే ఒక మహాశక్తి ఒకటి ఉండబట్టి ఇవన్నీ వెలుగుతున్నాయి అలాగే ఈ చిన్న చిన్న ధాములు నేనో ధామ మీరో ధామం మీరో ధామం మీద ధామ ఈ ధామలన్నీ వెలుగుతున్నాయి కదా చైతన్య ప్రకాశంలో స్ఫురిస్తూ ఉన్నాయే వీటన్నిటికీ మూలంలో కారణ చైతన్యము ఏదైతే అదే పరమాత్మ దాన్నే పరం ధామ అని అంటే సుప్రీం కారణం ఇవన్నీ కావ్య చైతన్యములైతే అది కారణ చైతన్యము పరంధామ అంటే పరంధామ నీవే అంటే ఆ భగవాన్ నమహర్షి అన్నారు స్వరూపధీరాత్మని యావదస్తి అని ఒక శ్లోకం ఒకటి ఉంది సద్దర్శనంలో ఒక రూపము ఒక అకారము కలదా లేదా అని అడిగారు అడిగితే దానికి భగవాన్ వణమహర్షి ఏమని చెప్పారంటే ఈశ్వరుని సంగతి నీకు నేను చెప్తాను నీ సంగతి చెప్పు నీ మాట ఏమిటి చెప్పు నీకు ఒక రూపము ఉందా లేదా అంటే అయ్యో నాకు రూపం లేకపోవడం ఏమిటండి నేను ఫోటోలు బోల్ అని ఫోటోలు ఇది నా రూపం ఇదేను మీరంటే సరే అయితే మరి నీకు రూపం ఉన్నప్పుడు ఈశ్వరుడికి కూడా రూపము కలదు కానీ మీరు కనుక కొంచెం తెలివిగా రూపం బాగా రూపం అనేది దేహము ఇంద్రియములకు చెందినది దానిలో దేహేంద్రియాదులలో ప్రకటమయ్యే ఆ చైతన్య స్వరూపుల్ని నేను నాకు స్వరూపం ఉన్నది కానీ రూపం లేదు స్వరూపం చైతన్యం రూపము దేహానికి అని మీరు చెప్పారనుకోండి నేను అప్పుడు చిరంజీవ ఎంత బాగా చెప్పేవారు అన్నాగా ఈశ్వరుడు కూడా అంతే అని చెప్పాల్సి కాబట్టి అని చెప్పిన స్వామి వివేకానంద ఈ ప్రిన్సిపుల్ను ఆయన చాలా గొప్పగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే చేపలన్నీ కలిపి సముద్రంలో సమావేశం ఒకటి చేసి దేవుణ్ణి దేవుడు ఎలా ఉంటాడు అని అవి చర్చ చేసి తీర్మానం చేస్తే ఆ తీర్మానం ఎలా ఉంటుందంటే దేవుడు ఒక పెద్ద చేప రూపంలో ఉంటాడు అని తీర్మానిస్తాయి ఏం రా ఆయన ఆయన చాలా తెలివైన వివేకానంద అంటే సామాన్యుడు కాదు అలాగే ఆయన ఇంకో మాట అన్నాడు బర్రెలు మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి వాటర్ బాసిల్ అవుస్ ఈ బర్రెలన్నీ కలిపి సమావేశం చేసి ఈశ్వరుని యొక్క రూపాన్ని వర్ణిస్తే ఆ ఈశ్వరుడు ఒక పెద్ద బర్రె రూపంలో ఉంటాడు అని ఇప్పుడు నీకు తెలిసిపోయింది దానికి సారహస కాబట్టి మనకి నాకు ఏ రూపమైతే ఉంటుందో అలాగంటి రూపము అదే రూపము నేను అన్నో అలాగంటి రూపము కొంచెం సెలవలు పొలవలు చేర్చుకుని అలాగంటి రూపము ఈశ్వరునకు గలదు కానీ తనకు స్వరూపము రూపము కల్పితము స్వరూపము యథార్థము అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈశ్వరుణ్ణి కూడా ఆ విధంగానే ఒక తత్వంగా తెలుసుకోగలుగుతాడు అన్ని రూపాలు ఇమిడి ఉంటాయి తత్వంలో రూపాన్ని మీద విరోధం ఏమీ లేదు కానీ రూపం అనేది ఒక హద్దు కారాదు రూపం అనేది తత్వాన్ని కప్పివేసేటువంటి ఒక కవర్ అయిపోకూడదు ఆ విధంగా మనం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంచేతనే శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఆ అర్జునుడు ఏమంటున్నాడు పరంధామ సో దివ్యోహ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరో హ్యజ అనే మృడకోపనిషత్తులో పురుష ఉపనిషత్తులు ఈశ్వరుణ్ణి పురుష అనే పదంతో వర్ణిస్తూ ఉంటాయి పురుష అనే పదంతో వర్ణిస్తాయి ఉపనిషత్తులు పురుషోత్తమ అన్నప్పుడు కూడా ముందు పురుష అని తర్వాత పురుషోత్తముడు అంటాయి ఊరికి ముందే పురుషోత్తముడు కాదు ఇప్పుడు బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నారనుకోండి ముందు బెస్ట్ వస్తుందా హ్యూమన్ బీయింగ్ వస్తుందా ముందు హ్యూమన్ బీయింగ్ వచ్చి తర్వాత బెస్ట్ మీరు యాడ్ చేస్తారు అంతైతే అది పురుష సూక్తం పురుషోత్తమ సూక్తం కాదు నేను అలా పురుషోత్తమ అంటే నాకేమీ విరోధం లేదు కానీ నేను అలా ఎందుకు చెప్తున్నానంటే పురుషోత్తమ అనే పదం పదప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఈశ్వరుడికి జీవులకు భేదాన్ని సృష్టించేటువంటి దృష్టికోణం తప్పు అని చెప్పడం కోసం నేను అలా అంటున్నా ఈశ్వరుడు పురుషుడు ఎటువంటి పురుషుడు దివ్య పురుష ఆయన ప్రకాశించే పురుషుడు అంటే స్వయం ప్రకాశించే పురుషుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు అర్థం అమూర్త ఒక మూర్తి గలవాడు కాదు అమూర్తుడు మూర్తి లేనివాడు రూపము లేనివాడు అన్ని రూపములను తన ఎందే కలిగి ఉన్నవాడు పైగా అదొకటి ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఈశ్వరుడికి ఒక ఫిక్స్డ్ రూపాన్ని మీరు కనుక ఫిక్ ఫిక్స్ చేస్తే అది ఉపాసన కోసం ఉపకరిస్తుంది ఉపాసనకు అవసరం పడుతుంది అంటే అంతేగాని అది ఈశ్వరుడు యొక్క తత్వం అయిపోదు ఎందుకంటే సకల రూపములను తన కలిగి ఉన్న వాడు ఈశ్వరుడు కనుక అమూర్త దివ్యోహ్యమూర్త పురుష ఇప్పుడు రూపం ఒకటి మీరు పెట్టారనుకోండి సపోజ్ ఈశ్వరుడు ఇలాగే మీకు మల్లాగా నాకు మల్లాగా డ్రెస్ అయి ఉంటాడు అని మీరు రూపం ఒకటి పెట్టారనుకోండి పెడితే ఏమవుతుందో తెలుసునండి ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్స్కి బయట పేరు రాసి కింద ఇన్ అవుట్ అని ఉంటుంది ఏమండే మీరు అవుట్ మూసేస్తే ఇన్ అంటే లోపల ఆయన ఉన్నాడు ఇన్ మూసేస్తే అవుట్ ఆయన ప్రస్తుతం లేదు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు అలాగా దేవుడు కూడా అలాగే పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అనుకోండి వైకుంఠంలో ఉంటే ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడు అని మీరు ఎప్పుడైతే అన్నారో వైకుంఠం అంటే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అన్నాడనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అంటే అక్కడ నల్లమల అడవుల్లో ఉన్నాడా ఎక్కడున్నట్టు అంటే అలా కాదండి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్నాడు రాజు ఎక్కడ ఉంటాడు రాజధానిలో ఉంటాడు రాజుండీ కనుక దానికి రాజధాని అని పేరు సరే రాజధానిలో ఉన్నాడు రాజధానిలో అంటే అక్కడ దిల్సు నగర్ దగ్గర మొదలుపెట్టి మియాపూర్ దాకా దొల్లుతో ఉంటాడు అర్థం కాదు రాజధానిలో ఓ బిల్డింగ్లో ఉంటాడు అంటే ఆ బిల్డింగ్ అంతా ప్రచారం చేస్తూ ఉంటాడా కాదు ఓ గదిలో ఉంటాడు ఆ గది బయట బోర్డు పెడితే ఏమైనా పెట్టాలి ఇన్ అవుట్ అని పెట్టాల్సి ఉంటుంది ఉపనిషత్తు ఈ మన తెలుగుచేట్లు ఎలాంటి తెలుగుచేట్లు మనం ప్రదర్శిస్తామని ఉపనిషత్తులు గమనించి ఒకసారి కాదండి ఈ మాట చెప్తా ఒకసారి కాదు నాకు ఆశ్చర్యం ఎప్పటికప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్పారా ఆయన ఇన్ అండ్ అవుట్ నాట్ ఇన్ ఆర్ అవుట్ ఇన్ అండ్ అవుట్ ఓకే సబాహ్యాభ్యూపలా అయినే ఉన్నాడు బయట ఆయనే ఉన్నాడు అంటే మీకేమర్థమైందండి లోపల అయినే ఉన్నాడు బయట ఆయనే ఉన్నాడు అంటే ఏమిటర్థం ఏమిటో అర్థం ఏంటో తెలిసినా ఆయనకు ఒక విశిష్టమైన రూపము లేదు విశిష్టమైన రూపమే ఉంటే అదే యథార్థమైతే మీరు కల్పించవచ్చు పాసన కోసం కల్పించవచ్చు పాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన అది ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం కానీ స్వరూపమే అలాగా ఫిక్స్ చేసి పెడితే ఇన్ అర్ అవుట్ అవుతుంది కానీ శృట ఏమని ఇన్ అండ్ అవుట్ లోపల బయట కూడా ఆయనే ఉన్నాడు పైగా అజాహ పుట్టుక లేనివాడు పుట్టుక లేనివాడు అంటే మీకేమర్థమైంది ఒక విశిష్టమైన రూపము లేని అని అర్థం ఎందుకంటే ఒక విశిష్టమైన రూపము అని మీరు పెడితే దానికి పుట్టుక తప్పనిసరి సో ఆ విధంగా ఆ పరం ధామ ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే కలదో అది నీవే కాబట్టి అఖండ సత్ నీవే పరం బ్రహ్మ అఖండ చిత్ నీవే పరం పవిత్రం పరమం భవా పవిత్రం అంటే రెండు అర్థాలు శుద్ధి చేయున్నది పవిత్రం అంటే శుద్ధి చేయు ఉన్నది ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా భోజనం చేశారనుకోండి పూర్వం వాళ్ళు కొంచెం నేల మీద ఏదో పేటో చాప ఏదో వేస కూర్చుని భోజనం చేస్తారు భోజనం చేస్తే ఎంగిలి అయిందిగా చెయ్యి ప్లేట్ ఎంగిల్ ఆ ప్లేటు పెట్టిన నేల కూడా ఎంగిలైంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని శుద్ధి చేయాలి శుద్ధి చేయాలంటే చేతిని శుద్ధి చేయాలంటే నీళ్లు పోసి కడుక్కుంటారు ప్లేట్ అంటే మేము ఏదో విమ్ పౌడర్ ఏదో వేసి కడుగుతారు ఆ నేలని శుద్ధి చేస్తారు అంటే శుద్ధి చేసేటువంటి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి గోమయము ఒక పిసరంత గోమయం గోమయం ముద్ద ఒకటి తెచ్చి పెట్టుకుంటారు పొద్దున్నే ప్రాచీన కాలంలో అలా సంప్రదాయం పాటించేవాళ్ళు చాలా నిష్టలు కలిగిన వాళ్ళు ఆ ఎవరోలో ఆవు వాళ్ళ ఇంట్లో లేకున్నా ఎవళ్ళ దొడ్లోనూ ఆవుంటే అక్కడికి వెళ్ళిపోయి తెల్లవారకముందే ఓ పిసరంతా గోమయం తెచ్చుకుని అది ఓ చోట అలా పెట్టుకునేవారు ఈ పిల్లలు ఈ క్రికెట్లో అది ఆడుతుంది అది తేంటే వాళ్ళు బాగా చాలా కష్టపడేవారు వేరే దాని డిస్టర్బ్ ఆ నేలను శుద్ధి చేయటానికి ఈ గోమయాన్ని వాడతారు గోమయము శుద్ధి చేసే ద్రవ్యము దాన్ని పవిత్రము అంటారు అలాగే పసుపు గోమయం లేకపోతే పసుపు ఇవన్నీ శుద్ధి చేసే ద్రవ్యాలు ఇది నేలకి శుద్ధికి గోమయము పసుపు వీడి వీడిని శుద్ధి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు దేహానికైతే సబ్బు పర్వాలేదు దట్ ఈజ్ ఫైవ్ మరి మనస్సుని శుద్ధి చేసేది ఏది మనశ్శుద్ధి ముఖ్యం ఆధునిక కాలంలో దేహశుద్ధికి విలువ ఎక్కువ మనశ్శుద్ధి గురించి ఎవడు పట్టించుకోరు దేహం శుద్ధంగా ఉండాలి అంటే సబ్బు మంచి సుగంధ పరిమళ సబ్బు ఒకటి ఉపయోగించాలి ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు ఇవే అవి దేహానికే తప్ప మనస్సు గురించి ఎవడు పట్టించుకోరు కాబట్టి ఇక్కడ పవిత్రం అంటే మనస్సునకు శుద్ధిని కలిగించు కలిగించుకుని ఇప్పుడు గంగా నది స్నానం చేస్తే దేహానికి శుద్ధి కలుగుతుంది నదీ జలములు స్వచ్ఛమైన జలముల్లో దేహాన్ని తీసుకువెళ్ళి మీరు పెట్టినట్లయితే దేహానికి శుద్ధి వస్తుంది కానీ గంగ పావనము అన్నప్పుడు దేహశుద్ధి దృష్ట్యా చెప్పిన మాట కాదు దేహశుద్ధి కోసం అయితే గంగ ఎందుకండి బాత్రూములు చక్కగా స్నానం చేస్తే ఒకప్పుడు గంగ కంటే ఇంకా బెటర్ కూడాను మాత్రం కాబట్టి దేహశుద్ధి దృష్ట్యా గంగ పావనం అనే అభిప్రాయం కాదు మనశ్శుద్ధి మనస్సుకి శుద్ధి గంగ మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా కొద్దిసేపు గడిపి వస్తే అది కూడా మనస్సుకి శుద్ధి మహాత్ముల యొక్క జీవన విధానంలో వ్యర్థమైన భాషణలు ఉండవు ఏవో కొద్ది మాటలు ఉంటాయి మాటలు ఉండవు ఆ కొద్ది మాటలలో విజ్ఞానం ఉంటుంది వివేకం ఉంటుంది కాబట్టి మనస్సుకు శుద్ధి మహాత్ముల యొక్క సంగము అలాగే ఇలాగంటే గీత ఉపనిషత్తులు మొదలైన ప్రవచనం కూడా మనస్సుకు శుద్ధి చేసేటువంటి ఒకనొక తీర్థము తీర్థము అంటారు తీర్థము అంటే మునక గంగాది గంగా యమున మొదలైన నదులకు తీర్థములు పేరు వాటిల్లో మునక అలాగే ఇక్కడ కూడా మీరు ఆ శాస్త్రము యొక్క ప్రవాహంలో మునక్క వేస్తూ ఉంటారు కనుక ఇటువంటి ప్రవచనానికి కూడా తీర్థము అని చెప్పారు సత్సంగము అనేది గొప్ప తీర్థం అలాగే ఆత్మతీర్థం మీరు మనస్సు యొక్క చలనాన్ని కట్టిపెట్టి నిశ్చలంగా థాట్లెస్ స్టేట్లో మనం ఆరోగ్యాల్లో విస్తారంగా చూసాం కూడా సో మీరు అలాగా నిశ్చలమైన మనస్సుతో అలా ఉండిపోతే అది ఆత్మరూపంగా మీరు నిలిచి ఉన్నారు అని అర్థం దానికి ఆత్మనిష్ట అని అంటారు అది కూడా ఒక తీర్థము ఆత్మతీర్థం ఎందుకంటే ఈ ఆత్మనిష్ట వల్ల కూడా మనస్సు శుద్ధిని పొందుదు కాబట్టి పవిత్రం అంటే మనస్సునికి శుద్ధిని కలిగించే ఏదైనా కూడా పవిత్రం అటువంటి పవిత్రములన్నింటిలో నీవు సుప్రీం పవిత్రం పదమం గంగానదికి పవిత్రం చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నిన్ను బట్టి నీ పాదముల నుండి పుట్టింది కనుక గంగ పవిత్రమైంది సూర్యుడు సూర్యమండలంలో నీవు ప్రకాశిస్తున్నావు కనుక సూర్యుని నమస్కారము వీడిని పవిత్రము చేస్తుంది యజ్ఞంలో నీవు ఆరాధింపబడ్డావు కనుక అది పవిత్రం చేస్తుంది ఆత్మరూపంగా నీవు ఉన్నావు కనుక వీడు ఆత్మనిష్ఠుడైతే పవిత్రుడవుతాడు తర్వాత ఇటువంటి సత్సంగంలో ఈశ్వరుని యొక్క వైభవాన్ని మహిమని మనం భావన చేస్తాం గనుక లేకపోతే ప్రవచిస్తాము కనుక అది తీర్థము హృదయానికి పవిత్రతను కలిగిస్తుంది కాబట్టి ఈ లోకంలో గోమయము పసుపు గంగ యమున ఇత్యాది పవిత్రము ద్రవ్యములు అనేకానేకములు ఉన్నము అన్నిట్లోకి అత్యంత పవిత్రము చేసేవాడవు నీయే అంటే మనం హృదయంలో ఏదైనా కాలుష్యం అనుభవానికి వచ్చినప్పుడు మనం రామనామాన్న ఏదైనా ఒక నామాన్ని ప్రేమతో స్మరిస్తే ఆ కాలుష్యము కడిగివేయకూడదు ఆ కాలుష్యాన్ని అలా పెట్టి కూర్చోకూడదు అది పోదు పట్టాన్ని కాలుష్యం పోదు అది ఇంగువ వాసనలాగా ఇలా పట్టేసి ఉంటుంది ఆ ఆయిల్ ఉంటుంది చూడండి ఆయిల్ గ్రీజు గ్రీజు ఆయిలు అది ఇలా కడిగితే ఓ పట్టానికి పోతాడు అలాగే మనస్సులో ఎవరి మీద ద్వేషము అయితే కోపము తాపము తర్వాత సంసారం వీడల రాగము అటాచ్మెంట్ క్రోధము ఇక ఇటువంటి కాలుష్యాలు అవి మనస్సుని బాగా పట్టేసి భయము భయము చాలా పెద్ద కాలుష్యం భయము అజ్ఞానం నుంచి వస్తుంది భయం అనేది సో కాబట్టి ఇటువంటి కాలుష్యములనన్నిటినీ కడిగి వేసేటువంటి ఉత్తమోత్తమైన సాధనము ఈశ్వరుని స్మరించుట ఎలాగ స్మరించుట అంటే నామము ద్వారా స్మరించుట లేదా ఓంకారము ద్వారా స్మరించుట కాబట్టి ఎప్పుడైనా భయం వేసినప్పుడు లేక ఎవళ్ళ మీదైనా కొంత ద్వేషభావన క్రోధము జస్టిఫైడ్ న్యాయబద్ధమైన క్రోధమే కావచ్చు కానీ హృదయంలో కాలుష్యమే అవుతుంది అది మీ క్రోధము న్యాయబద్ధమైనా కూడా కాలుష్యం కాబట్టి అటువంటి కాలుష్యాన్ని దోషిపుచ్చటానికి ఈశ్వరుణ్ణి స్మరించుట ఈశ్వరుణ్ణి శరణాగతి చేయుట నామాన్ని స్మరించుట చేసినట్లయితే ఆ కాలుష్యం క్రమంగా పోతుంది సో అది అన్నిటికంటే శ్రేష్టమైన ఉపాధి ఇప్పుడు హృదయంలో కామపురూఢాది కాలుష్యం ఉందనుకోలేదు ఇప్పుడు గంగానదిలో స్నానం చేస్తే పోతుంది తెలిసి చేస్తే కానీ ఇప్పుడు గంగానది ఎక్కడి రైలు రిజర్వేషన్స్ నెల ముందు అయితే కానీ దొరకవు తత్కాల రిజర్వేషన్ అది ఒక పెద్ద యజ్ఞం యజ్ఞం చేయడం అతిరాత్రం చేయడం తేలిక తత్కాల రిజర్వేషన్ చేయడం కాబట్టి ఈ కష్టాలన్నీ ఎక్కడ పడతాం కనుక కూర్చున్న చోట కూర్చుని అడుపులో చల్ల కదలకుండా ఈశ్వరుని స్మరణ చేసుకుంటే మనస్సు శుద్ధి అయిపోతుంది సూక్ష్మంలో మోక్షం ఉందండి సర్వత్రా కూడా కానీ మనస్సు మనిషి మత్స ఎలా ఉంటుందంటే సరళము రుచించదు కఠినము అరగదు ఇది చెప్పారు దానికి సరళంలో రోచితే కఠితంగా పచ్చి అయితే వీడికి హోయలు పెట్టేప్పుడు తేలిగ్గా జీర్ణం అవుతుందని బీరకాయ ముక్క కొంచెం ఇలా జాగ్రత్తగా వేయించి బీరకాయ నూకని ద్రావకల్లు చేసి బీరకాయ ముక్కని వేయించి అలాగే ఉడికించి వాడికి పెడితే వాడికేమో నాకు రుచింతట్లేదు అంటాడు వాడి రుచి దీంట్లో రుచి లేదు అదే అదే అలా చేస్తాడు సరే అవుతారు చక్కగా కృష్ణఘాటుకులు బియ్యము లేకపోతే రో పొడిగాటు బియ్యాలు ఉంటాయి చూడండి మంచి ఖరీదైన బియ్యము తో వండినటువంటి మల్లె పువ్వుల వంటి అన్నము వంకాయ కారం పెట్టుకురా తినరా అంటే వాడికి జీర్ణంగా ఎలాగండి కఠిన పచ్చియతే సరళ రోచతే సో కాబట్టి సూక్ష్మంలో మోక్షం ఉందిరా అని చెప్తే మనిషి యొక్క మస్తిష్కం ఎలా పనిచేస్తూ ఉంటుందంటే ఏది సూక్ష్మమో ఏది సరళమో దాని మీద వాడికి శ్రద్ధ ఉండదు జటిలమైనది ఏదైనా ఉంటే వాడికి బోల్డ్ శ్రద్ధ జటిలమైన దాని మీద నాకు ఎప్పటికీ ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది పూజ చెప్పారు ఒక అతను స్విట్జర్లాండ్ నుంచి హృఫికేష్ వచ్చాడు స్విట్జర్లాండ్ నుంచి జూరిక్లో ఎక్కడో విమానం ఎక్కి బాంబేలో మళ్ళీ దీనిలో దిగి హృషయం కేసు వచ్చాడు